శ్రీగురుగ్రో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయంగవత్పాదశంకరం లోకశంకరం సమం సర్వూ తిష్టంతం పరమేశ్వరం వినశ్యవ వినశ్యం తమ్ యశ్య సరుణ్ణి ఎవరు దర్శిస్తాడో వాడే దర్శిస్తాడు పరమేశ్వరం యశ్యతి సహా పశ్యతి ఇప్పుడు ఈశ్వర దర్శనము అనేది టాపిక్ ఆ శ్లోకంలో ఈశ్వర దర్శనము అంటే తిరుపతి లేకపోతే కా కాశీయో వెళ్ళి అక్కడ దేవాలయంలో కీరో నలపడి అక్కడ ఉండే విగ్రహాన్ని చూసి వచ్చుట ఈశ్వర దర్శనము అని ఒక ప్రథ సమాజంలో వెళ్ళదు అది వాస్తవమే కానీ మీరు ఆలోచించండి అది చాలా ప్రాథమికమైన ఈశ్వర దర్శనమే అవి అదే అంతిమము అని చెప్పడానికి వీరులే ఎందుకంటే ఈశ్వరుల్ని దర్శించాననుకోండి మీరు మీరు మీరు ఇంతకు ముందు ఉన్న సంసారిలాగా ఉండగలుగుతారా సంసార్లాగా కొనసాగుతారా ఈశ్వరుల్ని దర్శించొస్తే మీ స్టేచర్లో మార్పు వచ్చేది ఎందుకండి ప్రైమ్ మినిస్టర్ గారిని దర్శించొస్తేనే మీరు యూ ఫీల్ వెరీ గ్రేట్ అలాంటిది ఈశ్వరుల్ని దర్శించి అసలు మీరు ఏ దుఃఖము భయము ఉండనే కూడదు కానీ అలా ఈశ్వరుని దర్శించి ఇలా రాగానే మళ్ళీ దుఃఖము భయము అలాగే ఎక్కడున్నారో అక్కడే ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఆ ఈశ్వర దర్శనము అత్యంత ప్రాథమికమైనది అసలు సిసలైన ఈశ్వర దర్శనానికి అది దారి తీస్తుంది అని చెప్పగలుగుతామే తప్ప అదియే అసలు శిసలైన ఈశ్వర దర్శనము అని చెప్పడానికి వీల్లేదు అయితే మరి అసలైన ఈశ్వర దర్శనము ఎలా ఉంటుంది అంటే వినశ్యత్ స్వ వినశ్యంతం ఎశ్యతి సపశ్యతి సర్వము నశిస్తూ ఉంటుంది మన చుట్టూ ఉండే సర్వము నశిస్తూ ఉంటుంది ఏది ఉండదు సర్వము నశిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని ఒకటి వాళ్ళకి బడ్జెట్ ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్తో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు కూలిపోతున్న ఆర్కియాలజియల్ ఆర్కియలాజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి బోట్లోవి పెట్టి కూలిపోకుండా నిలబెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాం అర్థమైంది ఉంటుంది సో ఇప్పుడు చార్మినార్ ఆర్కియలాజికల్ సైట్ అది ఒక పక్క నుంచి కూలిపోయి సిద్ధంగా ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడ స్కాఫోల్డింగ్లోది కట్టి అక్కడ ఐరన్ రాడ్లు స్టీల్ రాడ్లోదిపెట్టి కొత్త కొత్త సిమెంటు అటువంటి చాలా కఠినమైన పని అదంతా పేరు కాదు అది పడుకోకుండా కాపాడుతూ ఉంటాయి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని ఇదే అంటే దాని అర్థం మీకు ఏమర్థమైనట్టు అత్యంత ప్రాచీనమైన కట్టడాలు అంటే అత్యంత ప్రాచీనము అంటే ఐదారు వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు బండరాళ్ళతో కట్టిన కట్టడాలు కూడా కూలిపోతూ ఉంటాయి అని మీరు తెలుస్తూనే కాబట్టి ఆ రాతి కట్టడములు కూలిపోతుంటే ఇక ఇతర విషయములు నశిస్తాయని వేనే చెప్పాలా ఇక మానవుల దేహంలో మీరు అవి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు పెద్దవాళ్ళు మధ్యవయసుల వాళ్ళు అయిపోతారు మధ్య వయసుల వాళ్ళు వృద్ధులు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుని దేహ క్యాగం చేసేస్తూ ఉంటారు ప్రతీదీ నశిస్తూ ఉంటుంది నశించనిది ఏది ఈ సృష్టిలో ఉండదు పువ్వులు తీసుకుంటే పొద్దున్న కోసిన పువ్వులు మధ్యాహ్నం అయ్యేప్పటికీ వాడి వడలిపోతాయి పండు ఒక పూట ఆలస్యం అయితే బయట పారేయాలి పెరిస్ట్ అయిపోయింది ప్రతీదీ నశిస్తూ ఉంటుంది ఎవరైనా పోయారనుకోండి స్ట్రెచర్ మీద పెట్టి నలుగురు మోసం పోతుంటే ప్రతి వాడు కూడా అయ్యో పాపం అని సింపటైజ్ చేస్తాడు అయ్యో పాపం నిజానికి ఆ చచ్చిపోయిన వాడిని సింపటైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది వాడు చచ్చిపోయిన వాడిని సింపటైజ్ చేయట్లేదు వాడు తనని తానే సింపటైజ్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఇంకో రోజుల్లో వీడి దేహాన్ని అది అలాంటి స్టేచర్ మీద పెట్టి మోసుకుపోతూ ఉంటే మరొకడెవడో అయ్యో పాపం అనబోతున్నాడు కాబట్టి ఆ సంగీత వీరికి తెలియకుండానే తెలిసి లేనొచ్చు తెలిసి తెలియలేదనవచ్చు వాట్ ఎవర్ సింపటైజ్ అయ్యో పాపం సింపటైజ్ చేస్తాడు హీ సింపటైజింగ్ హిజ్ ఓన్ డెత్ కాబట్టి ఈ విధంగా అది తెలియని వాడు అజ్ఞానిగా మిగిలిపోతాడు తెలుసున్నవాడు బుద్ధుడు అవుతాడు బుద్ధుడు శవాన్ని చూసి ఈ శవం ఇప్పుడు ఇలా ఉన్నట్లయితే ఇది మాత్రం ఇంకో రకంగా ఎందుకుంటుంది ఇది కూడా కొద్ది రోజుల్లో ఈ స్థితిని చేరుకుంటుంది దాంట్లో ఇంకా సందేహమేం లేదు ఇంకా అది శవమైనట్టే నేను కూడా ఈ దేహమే నేనైతే నేను కూడా శవమే అవ్వాల్సి ఉంటుంది మరైతే నేనేమిటి శవం అయిపోయేవాడినా లేకపోతే దానికంతా ఏమైనా ఒక విలక్షణమైన సాధభూతమైన తత్వం ఏదైనా ఉండే అది నేనా ఈ సత్యాన్ని నేను అన్వేషించి తెలుసుకోవాలి అని ఆయన అన్వేషించి తెలుసుకుని బుద్ధుడైనాడు మనం ఏం చేస్తాం అయ్యో పాపం అనేది మనకి సంబంధం లేనట్టుగా లేచెప్పము ఒకసారి అయ్యో పాపం అని అయ్యో పాపం మీకు వియోగం కలిగింది కదా చాలా దురదృష్టకరమైన విషయం అండి అని కండోలెన్సెస్ ఒకటి చెప్పేసి మనం వెళ్ళిపోతాం యాజ్ ఇట్ వీఆర్ గోయింగ్ టు రిమైన్ హియర్ ఫర్ ఎవర్ సో కాబట్టి సర్వము నశిస్తూ ఈ నశించి దాని ఎందు తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో జగత్తులో నశించే నామరూపముల ఎందు నశించని సద్ బ్రహ్మ మనం చూసాం జ్ఞేయ బ్రహ్మ అంటే సద్రూపముగా సకల జగత్తును వ్యాపించి ఉంటుంది అని మనం చాలా విస్తారంగా చూసి ఉన్నాము సో ఆ నశించని ఆ సత్తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో వారు మాత్రమే ఈశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారు అలాగే ప్రాణులను చూసినట్లయితే సకల ప్రాణులు కూడా నశిస్తూనే ఉంటాయి కానీ వాటిలో నశించని ఆ చైతన్యాన్ని ఎవరైతే దర్శిస్తారో వరే ఈశ్వరుణ్ణి దర్శించిన వారు అవుతారు ఎ పశ్యతి సపశ్యతి పశ్యతి సపశ్యతి అనేదాన్ని చాలా చాలా అందమైన ఒక ఎక్స్ప్రెషన్ ఒక ప్రయోగం చాలా సుందరమైన ప్రయోగం ఎంత సుందరమైనదో చెప్పశక్యం కాదు అదే దానికంటే ముందు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మీకు అందరికీ ఉగాది శుభాకాంక్ష నేను మర్చిపోయాను పాఠం కూడా ఇప్పుడు లేదు వెళ్ళిపోతాను నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది సో మీకందరకు నూతన సంవత్సరము సుఖ సంతోషములను ఆనందమును ఇబ్బడి ముబ్బడిగా కలిగించుగాక అని నేను పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నాను కాబట్టి ఎఫ్ పశ్యతి ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు ఇది ఎలాంటి తప్ప చెట్టు కొమ్మకేసి ఇద్దరు చూస్తున్నారు అక్కడ ఆకుల మధ్యలో ఒక పండు ఉన్నది మామిడి పండే కొండే ఒకడికి ఆ పండు స్పష్టంగా కనపడుతోంది అదిగో పండు అని అంటున్నాడు వేలు కూడా పెట్టి చూపిస్తున్నాడు రెండో అటే చూస్తున్నాడు ఈ వేలు చేసి చూస్తున్నాడు కానీ వాడికి కనపడలేదు మీకు అర్థం ఏంటంటే ఇద్దరు అటే చూస్తున్నారు ఒకడికి కనపడుతోంది రెండో వాడికి కనపడుతుంది రహస్యం అంటే ఏమిటి ఈ కనపడే వాటికి సరైన ఫోకస్ సరైన దిశలో సరైన ఫోకస్ ఉన్నది అందుకోసం వాడికి ఆ పండ్లు కనపడుతుంది రెండో వాడికి దిశలో దోషం ఉన్నది ఫోకస్లో దోషం ఉన్నది అందుకోసం రెండో వాడికి ఆ పండ్లు కనపడటం లేదు ఇప్పుడు రెండో వాడు ఆ పండ్లు కనపడాలంటే ఏం చేయాలి వాడు కూడా ఆ దిశని సరిగ్గా మార్చుకోవాల్సి ఉంటుంది ఆ ఫోకస్ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది మార్చుకుంటే వాడికి కూడా కనపడుతుంది అంటే అదేవిధంగా ఇక్కడ కూడా పశ్యతి స పశ్యతి నామూపాత్మక నామరూపముల యొక్క వ్యామోహంలో ఎవడైతే ఉంటాడో వాడికి ఆ పరమాత్మ స్వరూపము ఎన్నడూ అనుభవానికి రాదు నామరూపములకు అతీతమైనటువంటి ఆ పరమాత్మతత్వము సకల ప్రాణుల ఎందు సకల నామరూపముల ఎందు ఎవడు వాడే దర్శిస్తాడు మనం ఇక్కడ క్రాస్ అయిన వెంటనే ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలో చాలా చక్కటి వాక్యాలి ఈ నామరూపములన్నింటి నిన్నే దర్శించుము కాక ఈ నామక రూపములు అందించడం ద్వారా నిన్నే సేవించము కాక సో ఇప్పుడు ఉదాహరణకి ఒక కుర్రాడు ఉంటాడు ఈ కుర్రాడు నా కొడుకు దేని మీ తండ్రిని అని మీరు అనుకున్నారా ఆ పొరపాటు మీరు చేశారా మీరు సంసారంలో మీరు ఇరుక్కుపోతారు మీరు దుఃఖభాజ్యం అయిపోతాడు ఫస్ట్ వీడు నా కొడుకు నేను తండ్రిని అనే పొరపాటు మీరు చేశారా పడిపోయారంటే సంసారం అనే కోపంలో పడిపోయారు అలా కాకుండా వీడు ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ లోకంలో జన్మించిన ఒక ప్రాణి ఈ లోకంలోకి వీడు ఈశ్వరానుగ్రహం చేత వచ్చారు అని మీకు మీరు వాడి ద్వారా వాడిని ఆ ఈశ్వరునికి కనెక్ట్ చేశారా మీరు రిలీజ్ అయిపోతారు మీరు సంసార బంధం నుంచి నిమిక్తి లేకపోతే అర్థం కాబట్టి సో రుద్రాధ్యాయంలో సో చోరులకు చోరుల ప్రభువులకు ప్రభువైన ఈశ్వరులకు నమస్కారము అంటారు తస్కరా నాంతే నమ తస్కరులు అంటే చోరుడు సో వీడు తస్కరుడు నా తస్కరులు అంటే వాడేవో అపహరిస్తాడు మీరేమో పాత చీర లేకపోతే పాత పంచో బయట ఆరేస్ట్ ఉంటే అది పట్టుకోడు అదే కదా తస్కరులంటే వాడు పట్టుకుపోయింది కదా అయితే పాత ప్లాస్టిక్ సంచిలన్నీ బ్యాగులో పెట్టి బయట పెట్టుకుని వాడు ఎవడో వచ్చి కొనుక్కు వెళ్తానని మీరు వాడు ఎవడో వచ్చి మీకు తెలియకుండా కొట్టుకోకపోయాడు ఇలాంటివి ఏవో అపహరించాడు తస్కరులు పొందండి అట్టగట్టే వీలు వేలువే అపహరించాడు అనుకో మీరు రైలు లో ప్రయాణం చేస్తూ కిటికీలు వచ్చి ఎలా చూస్తుంటే మెళ్ళలోంచి గొలుసు అపహరించాడు గొలుసు అంటే ఏముందండి ఓ పొలంపు గొలుసు అహరించాడు అపహరిస్తే అదిగో వాడు అపహరించేశాడు పాపి నరకానికి పోతాడు అని వాడిని తిట్టుకుని ఇవాళ నేచర్ వేళ మంచిది కాదు నా బంగారం వస్తూ పోయింది నా ప్రారంభం ఇలా ఉంది అని మిమ్మల్ని తిట్టుకుని అలా చేశారనుకోండి మీరు సంసారంలో ఫస్ట్ అయ్యారు సంసారంలో మీరు సంసార కోపంలో పడిపోయారు అలా కాకుండా మీరు ఇలా ఆలోచించారనుకోండి ఏమి నేను పోగొట్టుకున్నది ఏమి వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ బంగారు గొలుసు బంగారుపు గొలుసు అన్నది ఓనీ అది దానికి నాకు ఏదైనా అసలు సంబంధం ఉన్నదా యథార్థంగా సంబంధం ఉన్నదా బంగారుపు గొలుసుకి దేహానికే సంబంధం లేదు ఊరికే దేహానికి అలా తగిలించారు తప్ప ఇప్పుడు గోడకి చొక్కా తగిలిస్తాడండి ఈ చొక్కా గోడకి చొక్కాకి సంబంధం ఉందా దేవుడి సంబంధం ఎప్పటి నుంచి వచ్చింది సంబంధం గోడకి తగిలించిన చొక్కాకి గోడకి ఏం సంబంధం ఉంటుంది అలాగే మెడకి తగిలించిన బంగారపు గే బంగారపు అది లింక్కిను మీకు సంబంధం ఏముంటుంది ఏమి ఉండదు ఆ సత్యాన్ని మీరు గుర్తించి ఓన్లో పట్టుకుంటే పట్టుకెళ్ళాడు వాడుకుంటాడు పాపం విజుమోహం వాడి హృదయంలో కూడా పరమేశ్వరుడే ఉన్నాడు కదా తస్కరానాం పతయే నమో నమ ఈ తస్కరులందరికీ నాయకుడు మాఫియా డాన్ కూడా ఈశ్వరుడికి మాఫియా డాన్ అని పేరు పెట్టింది శృతి తస్కరాణా ఒకటే ఈ దొంగలందరికీ ప్రభు అయిన అంటే మాఫియా డాన్ ఈశ్వరుడు అని మీరు దర్శించారనుకోండి మీకు సంసార బంధం నుంచి విముక్తి కలిగిపోతుంది వడ్ల గింజలో బియ్యపు అక్కడే బంధము అక్కడే ముక్తి సో ఈ విధంగా ఎఫ్ పశ్యతి సతి ఎవడు పుష్డో వాడే పుష్ాడు మిగిలిన వాళ్ళు మాట్లాడాడు వాళ్ళు చూడరు కాదని చూ కళ్ళు తెరించి చూస్తున్నారు అంటే కళ్ళు పత్తికాయ ఇలా ఇంత ఉన్నాయి ఇలా తెరించి అప్పటి నుంచి చూస్తున్నాడంటే చూసేసినట్టేనా అదే నా చూడడం చూసేసినట్టేనా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళాడు అలాగ ఎక్సైట్ అయిపోతే ముందు వాళ్ళని తోసేసి తోసేసి తోసేసి అక్కడికి వెళ్ళి ఇలా మాత్రమే వాళ్ళు తోయకూడదు తన అందరినీ తోసేయచ్చు తను ఎవడో చూడడానికి వీలు లేదు అలా కళ్ళప్పగించి చూసేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి పైకి తిక్కి ఎగ దిగా చూసేస్తున్నాడు చూసేస్తుంటే ఏ నడని ఎవడో తోశారు ఏ తుమ్ కావును హౌ నన్ను బొమ్మడానికి మూవేవడం అని వాడిని దెబ్బలు అంటారు ఏ నడవామ వెనకాల వాళ్ళందరూ అని వీళ్ళందరూ మొత్తం మీద ఎలా అయితేనే వీళ్ళు కృషి చేస్తారు వెనకాల భక్తులు ఇక్కడ ఉన్న దేవాలయ అధికారి కలిసి అక్కడ తోసేయటానికి కొన్ని మూడు మనుషులు లేకపోతే వాళ్ళకి ఈ రోజుకి అవ్వదు దర్శనం కేవలం తోసేయటం కోసం కొంచెం జబ్బపుష్టి గలం వాళ్ళని వేడుగురి పురుషుల్ని స్త్రీల్ని పెట్టుకుంటారు ఎందుకంటే పురుషుడు వచ్చి స్త్రీని తోస్తూ ఉంటే ఆవిడ ఆఘాయిత్యం పంపకుంటూ పోయినట్లుగా తత్వంగా తో అలా తోసినందు మాత్రాన ఏమైపోదు కానీ అయినా కూడా ఆఘాయిత్యం తోజానికి తీరలేదు అలాగే స్త్రీని ఎవరు తొయ్యాలి స్త్రీయే తోయ్యాలి కాబట్టి కొంచెం దృఢంగా ఉన్న స్త్రీని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు ఎంప్లాయీ పెట్టుకుంటారు ఆమె తోస్తుంది అది తోస్తావా అని వాళ్ళ మీద దెబ్బలాట బయటకు వచ్చి అక్కడ టీవీ నైన్ వాడు ఉంటాడు మీ అనుభవం ఎలా ఉంది అంటే చాలా చెడ్డగా ఉంది ఏమిటి ఏమి చెడ్డ మీకు వచ్చింది అంటే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు తోసేస్తున్నారు భక్తులకి భక్తుల యొక్క మనోభావానికి విలువనివ్వట్లేదు అంటే వీడి మనోభావం అయినా భక్తునికి ఎవరు లేదా భక్తుల మనస్సుకి ఖేదాన్ని కలిగిస్తున్నారు ఇప్పుడు ఇంతకీ వీడు దేవుణ్ణి యగాదిగా చూసిస్తే దర్శనం అయిపోయింది అనుకుంటారా మీరు దర్శనం అయిందా ఏం దర్శనమైంది మరి దర్శనం అయితే బయటకు వచ్చి అంత అంత గడబిడ చేస్తున్నాడు దర్శనమైన వాడి లక్షణమేనాది కాబట్టి వాడు చూశాడు కానీ చూడలేదు శంకరుడు ఇతరే పశ్యంత అప్ప న ఆ చెట్టుకే కొమ్మకేసి చూస్తున్నాడు ఆకులు కనపడుతున్నాడు కొమ్మ కనపడుతుంది అన్నీ కనపడుతున్నాయి పళ్ళు బాటనే కనబడతాం చూస్తూనే ఉన్నాడు ఇతరులు పశ్ చూస్తూనే ఉన్నా చూచుటం లేదు చుట్టూ చూస్తూనే ఉన్నారు ఏమి చూస్తున్నారు దేవుడు దేవుడే ఈ నా సకల ప్రాణుల రూపంలో ఉన్నాడు వీళ్ళు చూస్తూనే ఉన్నారు అయినా కూడా చూచూటం లేదు పశ్యంతఃశ్యే కనుక విపరీత దర్శిత్వా అనే అనేక చంద్రదర్శివతే ఇత్యథ చూస్తూనే ఉన్నా చూచుటలేదు అజ్ఞానులు చూస్తూనే ఉన్నా చూచుటలేదు అనే ఎక్స్ప్రెషన్ ఉండే దాన్ని అంటే వాళ్ళు విపరీతంగా చూస్తున్నారు ఇప్పుడు ఒకడు చూశాడు సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమించాడు అని దర్శించాడు వాడు చూసి దర్శించాడు ఇంకొకడు చూశాడు సూర్యుడు ఉదయించడు అస్తమించడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న కారణంగా మనకు అలా అనిపిస్తుంది అని ఇంకొకడు చూశాడు ఇద్దరూ చూశాడు దీంట్లో ఎవడు చూశాడు వాస్తవానికి ఇద్దరు చూశాడు కానీ యథార్థంగా చూసినది ఎవరు ఎవడైతే సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని చూశాడో వాడే యథార్థంగా చూసినవాడు సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించాడని చెప్పినవాడు వాడు చూస్తూ ఉన్నా కూడా వాడు చూసినట్టు లెక్క కాదు ఎందువల్ల విపరీత దర్శత్వ విపరీతంగా చూస్తున్నాడు కాబట్టి వాడు చూస్తున్నా కూడా చూసినట్టే లెక్క కాదు విపరీతంగా చూస్తున్నాడు కాబట్టి వాడు చూస్తున్నా చూస్తున్నట్టే లెక్క కాదు సో ఇప్పుడు చంద్రుడు సూర్యుడికి అడ్డొచ్చినాడు అని ఎవడైతే అనుకున్నాడో వాడు చూస్తున్నా చూచుటలేదు చంద్రుడు నాకు అడ్డొచ్చినాడు అని ఎవడైతే చూస్తున్నాడో వాడే యథార్థంగా చూస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దీపం ఉన్నది ఆ దీపం ఈ ఈ దీపం ఇది పెట్టాను ఇది పెడితే నీడ ఇక్కడ నీడ పడింది ఇక్కడ చేయి పెట్టాను ఇలా ఈ దీపానికి చేయి ఇలా ఇక్కడ పడింది ఇక్కడ నేను ఈ నీడలో కూర్చుంటా కూర్చుంటే నాకేం కనపడుతుంది చెయ్యి కనపడుతుంది తప్ప ఆ దీపం కనపడుతుంది అవునా ఇప్పుడు ఈ చెయ్యి నా చూపుని అడ్డగించిందా లేకపోతే దీపాన్ని అడ్డగించిందా చూపుని అడ్డగించింది దీపాన్ని అడ్డగించలేదు ఈ చెయ్యి దీపాన్ని అడ్డగించగలదా ఎంత దూరంలో ఉంది దీపం సపోజ్ ఈ చెయ్యి తీసుకెళ్లి దీపం దగ్గర పెట్టాను చెయ్యి ఏమవుతుంది చిల్లు కొడుతుంది కాలిపోయి చిల్లు పడుతుంది కదా కాబట్టి చెయ్యి ఇక్కడ కూర్చున్న వాడు చూపును అడ్డగిస్తుంది తప్ప అక్కడ ఉన్న దీపాన్ని అడ్డగించాలి చంద్రుడికి సూర్యుడికి ఇంతే సంబంధం మన నేల మీద ఉన్న వాడికి ఆ చంద్రుడు చూపుకు అడ్డుపడతాడు ఆ నీడ ఆ నీడ మన కంటిలో పడుతుంది ఆ నీడలో కూర్చుని ఉంటాం మనం అంచేతనే గ్రహణం కూడా మనకు ఓ రకంగా కనపడుతుంది బొంబాయిలో వాడికి ఇంకో రకంగా కనపడుతుంది ఎందుకని ఆ నీడ మన మీద ఓ రకంగా పడుతుంది నిండ పడింది అనుకోండి మనకి అంటే మనకి సంపూర్ణ గ్రహణం కింద అనిపిస్తుంది బొంబాయిలో వాడికి కొంత నీడ పడింది అనుకోండి వాడికి ఫిఫ్టీ గ్రహణమే అనిపిస్తుంది అది లండన్లో వాడికి అసలు నీడ పడనే లేదనుకోండి వాడికి గ్రహణమే లేదు నిన్న సంపూర్ణ సూర్యగ్రహణం అయింది అక్కడ నాలుగే అనే దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది యూరప్లో పార్శ్వ సూర్యగ్రహణం మనకు అసలు నేనే లేదు దీన్ని బట్టి ఏం తెలిసింది కాబట్టి సూర్యుడికి ఏదో అయిపోయింది ఏదో సూర్యుడిని పట్టుకుంది సూర్యుడికి గ్రహణం పట్టింది సూర్యుడికి పట్టిందా గ్రహణం అని ఎవడైతే చూస్తున్నాడో వాడు చూస్తూ కూడా చూచుటం లేదు నన్ను అడిగారు ఏమంటే సూర్యుడికి గ్రహణం పట్టిందని నేనన్నాను సూర్యుడికి గ్రహణం పట్టలేదు పట్టదు కూడా మేము వేదాంతులు వేదాంతుల్లో ఆత్మకి అస్పర్శయోగం ఆత్మని ఏది స్పృశించదు ఆత్మని ఏది అడ్డుకోదు అలాగే సూర్యుడిని కూడా ఏది అడ్డుకోదు ఏది అడ్డలేదు సూర్యుడు నిత్య చైతన్య నిత్య ప్రకాశ స్వరూపుడు హిరణ్మయైన పాత్రేణ అది హిరణ్మయ సత్యశాప సందర్భం కొద్దిగా వేరు ఏదో ఏదో మంత్రా అనేసేది ఒకప్పుడు ఆ వేగంలో మంత్రా అనేస్తాం అని చెప్పేదానికి ఆ మంత్రానికి సంబంధం ఉండదు అయినా కూడా డబాయించేసి ముందుకు వెళ్ళిపోతా ఉండడం అవును హిరణ్యయే నవిత హిరణ్యయే నవిత ఆ యాతి కరెక్ట్ కాబట్టి ఆయన హిరణ్మయ స్వరూపుడు నిత్య ప్రకాశ స్వరూపుడు ఆయనకి గ్రహణం అనేది ఏమీ ఉండదు కాబట్టి నేను ఐ విల్ నాట్ రికగ్నైజ్ ది ఎక్విప్స్ ఆఫ్ ది లార్జ్ సన్ ఐ వోంట్ రికగ్నైజ్ సన్నికి ఎక్విప్స్ లేదు ఆత్మసూర్యునకు ఆత్మదేవునకు గ్రహణం అనేది లేదు ఎనీవే అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే చూస్తూనే ఉన్నా చూచుటలేదు ఎందుకని విపరీత దర్శత్వా ఏది సత్యమో దానికి విరుద్ధంగా చూస్తున్నాడు కదా సత్యానికి విరుద్ధంగా చూస్తున్నాడు కాబట్టి చూస్తున్నా వీడు చూచుటం లేదు అనేక చంద్ర దర్శవత్ ఇత్యథ ఒకటికి ఆ కంటికి ఏదో గ్లకోమాయో క్యాటాక్తో ఏదో దోషం వచ్చి చూస్తే వాడికి మూడు చంద్రులు కనపడ్డాయి ముగ్గురు చంద్రులు కనపడతారు మొన్న చెప్పాను కదా మూడు చంద్రులు చూస్తారు ఇప్పుడు మూడు చంద్రులను చూసివాడు వాడు చూస్తున్నట్ట చూడనట్ట కాదండి చూస్తూనే ఉన్నాడు కదా నిజమే చూస్తూనే ఉన్నా వాడు చూచుటలేదు మీరు దేవాలయానికి వెళ్తారు వెళ్తే ఇగో ఇది విఘ్నేశ్వరుడు అది క్షేత్రపాలకుడు అది భైరవుడు వీడేమో జయుడు వాడు విజయుడు వాడు విష్ణేనుడు ఆ విష్ణుదేవుడు ఉన్నాడు ఇంకో పక్కన శివుడు పడున్నాడు ఆ పైన దుర్గపడుంది వీళ్ళందరూ వేరు వేరు దేవుళ్ళు అని మీరు చూస్తే మీరు చూస్తున్నా కూడా చూచుటలేదు ఎందుకని అనేక చంద్రదర్శివత అనేక చంద్రులను చూసిన వాడు ఎంత బుద్ధిమంతుడో మీరు అంతకంటే ఎక్కువ బుద్ధిమంతులు మాత్రం కాదు ఇది వేదాంత పాఠం కాబట్టి అలా చెప్పేటువంటి లైసెన్స్ మాకు ఉంటుంది ఓకే కాబట్టి అనేక చంద్ర దర్శనత అన్నదానికి మీకు చక్కటి మనస్సుకి నాటుకునే దృష్టాంతం చెప్పాను కాబట్టి ఈశ్వర దర్శనము అనే విషయాన్ని అలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈశ్వర్ ఇవి ఎన్నోసార్లు చెప్పాను నేను అయినా మళ్ళీ చెప్తూ ఉంటాను ఎందుకంటే దేవాలయానికి వస్తామను మనం వెళ్తూ ఉంటాం కాబట్టి తెలుసుంటే మంచిదని నేను అలా చెప్తూ ఉంటాను దేవాలయానికి వెళ్ళినప్పుడు నెంబర్ వన్ అక్కడ పది రకాల విగ్రహాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో దేవాలయాలు అలా ఉన్నాయి పూర్వం ఏదో రామాలయమునో శివాలయమునో ఏదో ఒక పద్ధతిగా ఉండేది ఇప్పుడు అదేమీ లేదు ఒకసారి నాకు ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ ఏమిటంటే పాండురంగ వెంకటేశ్వర సాయి సాయిబాబా గణపతి సచి గణపతి దుర్గా కాళీమాత దేవాలయము అని ఉంది దాని మీద ఏమండి అరడలను పేర్లు పడేసి దేవాలయము వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఇంకో చోట ఎవరైనా సాయి శక్తి సాయి శక్తి దుర్గా పాండురంగా వైన్ షాప్ అని ఉంది సెన్సింగ్ కాబట్టి దేవాలయానికి వెళ్తే ఉపాధి ఉంటాయి కాంప్లెక్స్ అంటారు టెంపుల్ కాంప్లెక్స్ అంటే చాలా జటిలమైనటువంటి దేవాలయం తెలుగు అనువాదం కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది దేవాలయంలోకి వెళ్లే ముందు గుమ్మ దగ్గర నిలబడి నేను భక్తుడను అనుకోవాలి నెంబర్ వన్ నేను తండ్రిని తల్లిని కొడుకును మా మేనమావను అత్తగారిని కోడమని దేవాలయాన్ని కోరుతున్నాను అని అలా అనుకోకూడదు నెంబర్ వన్ ఏమనుకోవాలి నేను భక్తుడను నెంబర్ టూ ఏమనుకోవాలి ఇక్కడున్న నామరూపములన్నింటి ఇందు ఒకే దేవుడు గలడు నెంబర్ నెంబర్ త్రీ అక్కడ ఉన్న విగ్రహం ఏదైనా దాన్ని ఓంకార రూపముగా దర్శించాలి రాముడు విగ్రహమైనా ఓంకారమే హనుమంతుడైనా ఓంకారమే కాళీ అయినా ఓంకారమే విఘ్నేశ్వరుడైనా ఓంకారమే ఆ రూపం ఉంటుంది ఆ రూపాన్ని చూస్తూనే ఆ ఓంకార రూపంగా దర్శించాలి అంటే ఎలాగా ఏం కష్టమా మీరు ఆభరణాల షాపుకి వెళ్తారు నెక్లెస్ బంగారమే కంకణమైనా బంగారమే ముక్కు బంగారమే చెవులకు పెట్టుకున్నదైనా బంగారమే అని లేదా సపోజ్ నెక్లెస్లు బంగారం అండి కంకణాలు మాత్రం రాగి అంటే మీరు వెళ్తారా ఆ అలాగే ఎన్ని రూపములు ఉన్నా అన్నింటినీ ఒకే పరమాత్మగా ఆ పరమాత్మ యొక్క యథార్థతత్వము ఓంకారము అన్నట్టుగా దర్శించాలి నెంబర్ టూ నెంబర్ త్రీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ త్రీ ఓ ఫోర్ ఓ వాట్ ఆ పరమాత్మ వాస్తవంగా బయట ఉన్నట్టుగా మనకి అనిపిస్తున్నప్పటికీ ఏది బయట ఉన్నదో అది లోపలయ్యేగలదు అనే సిద్ధాంతాన్ని బట్టి ఆ పరమాత్మ నా హృదయములందేగలడు అండ్ ఫైనల్లీ నా హృదయమునందు కూడా నేను తెలుసుకుంటే ఆత్మరూపంగానే ఉన్నాడు తప్ప భిన్నంగా లేదు అని మీరు దర్శిస్తే అక్కడికి మీ దేవాలయ దర్శనానికి కొంత విలువ ఉంటుంది ఎప్పశ్వతి సపశ్యతి వైపు నడుస్తుంది అది మీకు క్రమంగా మీకు సర్వమునందు తన ఇతర ప్రాణుల యందు సర్వమునందు దర్శించేటువంటి సంస్కారము అది అలగొడుతుంది మీరు ఆ రకంగా ఉంటుంది అంతేగాని ఒక తంతు వలె గతానుగతికో లోక లోకంలో అందరూ అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేస్తున్నాననే ధోరణితో ఒక తంతుని నిర్వహించినట్టుగా నిర్వహించినట్లయితే మీ దేవాలయ దర్శనానికి కలిగేటువంటి ప్రయోజనము అల్పము మాత్రమే పైగా అనేక చంద్రదర్శివర్తనే కేటగిరీలో పడి ఎ పశ్యతి సపశ్యతి అనిపించుకునే భాగ్యము కూడా ఉండదు కాబట్టి ఈశ్వరుని దర్శించేప్పుడు కూడా ఈ ప్రిన్సిపల్ని బాగా అర్థం చేసుకోవాలి అక్కడికి ఆ శ్లోకం పూర్తి తరువాత శ్లోకం సమం పశ్యన్ హివ్ర సమవస్థితమీశ్వరం నహి న్యాత్మనాత్మానం తోయాతిపరాతి మళ్ళీ మళ్ళీ అదే టాపిక్కి వచ్చాం అయిపోయిందనుకున్నాను నేను కానీ మళ్ళీ మొదటి లైను అదే టాపిక్ ఈశ్వరుణ్ణి దర్శించుతారు ఈశ్వరం పశ్చిమి మళ్ళీ ఈశ్వర దర్శనమే పశ్చిన్నంటే దర్శనానికే పశ్చిన్న ఈశ్వర దర్శనము ఎలాగే ఈశ్వరుణ్ణి దర్శించాలి చూడండి ఇక్కడ చెప్పినట్టుగా మీరు దర్శిస్తే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈశ్వరుడికే ఉపకారం కాదు చాలామంది అలా అనుకుంటారు ఇప్పుడు అలా ఏముండీ ధూపదీపాలు లేవు దేవుడు అలా ధూపదీపాలు లేకుండా నైవేద్యం లేకుండా అలా పడుకున్నాడు అంటారు అయితే ఏమిటంటారు ప్రభుత్వం ఎందుకు పలికినా దానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటండి దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేకపోవడానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అదో విడోరం అది కూడా ప్రభుత్వమే ఎందుకంటే ప్రభుత్వంలో ఓ శాఖ ఉంటుంది ఆ శాఖ పేరు దేవాదాయ శాఖ దేవార్చన శాఖ కాదు దేవదర్శన శాఖ కాదు దేవ ఆదాయ శాఖ దీర్ఘం ఉంది దీర్ఘ సంధి లేకపోతే సవర్ణ దీర్ఘ సంధి పెట్టలేదు అనుకోండి ఇంకా గొప్ప ముగిపోతుంది దేవదాయ శాఖ అన్నారు అనుకోండి దాయా అంటే వాట దేవుళ్ళో వాటాశాఖ అయి కూర్చుంటుంది కాబట్టి దేవదాయ శాఖ కాదు దేవ ఆదాయ శాఖ దురదృష్టవ శాఖ దేవదర్శన శాఖ అని ఉండాలి ఎవడు పెట్టాడో పెట్టాడు బ్రిటిష్ వాడు పెట్టాడో మిమ్మల్ని దేవదర్శన శాఖ అని ఉండాలి లేకపోతే దేవార్చన శాఖ కనీసం దేవుణ్ణి అర్చిస్తున్నాను ఉన్నాం అని అలా అనుకోవడంలోనే ఒక శోభ ఉంటుందండి కనీసం అలా ఎంత చేశారో ఎంత మానేరో దేవుణ్ణి మేము పూజించడానికి ఉన్నాము అని అంటే ఆ అందంలోనే ఒక ఆ మాటలోనే ఒక సొదస్సు ఉంటుంది ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది స్టూడెంట్స్ హాస్టల్ అన్నదానికే క్లబ్ అన్నదానికి తేడలేదు అలాగా కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి ఈ మధ్యన కొన్ని శాఖలకి పేర్లు మార్చారు పూర్వం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని ఉండేది విద్యాశాఖ మంత్రి అవాళ్ళు అనేవారు ఇప్పుడు శాఖ పేరు మారిపోయాడు ఒకప్పుడు ఎంసీ చాగ్ల పీవీ నరసింహారావు వీళ్ళందరూ సెంట్రల్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రులుగా ఉండేవారు అప్పుడు విద్యాశాఖను ఉండేది అది మారింది ఏమని మారింది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని మారింది అలాగే దేవాదాయ శాఖను కూడా దేవ అర్చన శాఖ అని మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఏ దేవాలయంలోకి వెళ్ళినా దేవాదాయ శాఖ వాళ్ళు నిర్వహించే దేవాలయంలో అడుగుపెట్టారనుకోండి ఎలాగనే మీకు బోత్ ఉంటుంది అక్కడ ఏముంటుంది ఆ బోధ్ మీద ఏముంటుంది అర్చన వివరములు అని ఉంటుంది కదా అర్చన వివరములు అని ఉంటుంది అష్టోత్తర శతనామార్చన యాభై ఎనిమిది రూపాయలు అలా వివరములు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండే సందర్భానికి తగ్గట్టుగా దేవార్చన శాఖ అంటే బాగుంటుంది అది వేరే టాపిక్ సో ఈశ్వర దర్శనము ఈశ్వరుని దర్శించాలి ఎలా దర్శించాలి సమం వశ్యం సమానంగా దర్శించాలి సమానంగా దర్శించడం అంటే ఏమిటి అంటే శ్రీకృష్ణుడు యొక్క శ్రీకృష్ణుడు పాఠం చెప్పిన రోజుల్లో దేవాలయములు అంటే దాంట్లో పది ష్రైన్సు అలా ఏమీ వ్యవస్థ లేడు కాబట్టి ఆయన పాఠం చెప్పిన రోజునే సమాజము హిందువులు ముస్లిమ్సు క్రిస్టియన్సు ఆ రకంగా విడిపోయి కూడా ఉండేది కాదు అదొక భిన్నమైన సామాజిక స్థితిని మనసులో పెట్టుకుని ఆయన పాఠం చెప్తున్నాడు కాబట్టి ఈ సమం పశ్యనున్న దాన్ని మనం మనం దాన్ని జాగ్రత్తగా అన్వయించుకునే సందర్భంలో మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా విఘ్నేశ్వరుడు రాముడు శివుడు దుర్గ కాళీ ఇవో ఉంటాయి లక్ష్మి ఇవో ఉంటాయి ఇలాగా అనేకం ఉంటాయి బాబా అయ్యప్ప ఇలా అనేకం ఉంటాయి వాటన్నిటి ఎందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు దర్శించగలరా కన్ యూ డూ దాట్ లౌ మాట బయట వాళ్ళని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు తర్వాత ఒకే ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు పైగా సమం అసలే ఒప్పుకోరు ఒక ఆయన ఉన్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికినూ కాళహస్తీశ్వరుడికి పోలికే లేదండి అసలు అన్నారు ఏమిటండే వెంకటేశ్వర స్వామి పవర్ లేరు శివుడికి కాళహస్తి శివుడికి అంత పవర్ లేదు ఉంది కానీ చాలా తక్కువ పవరు నిజానికి కాళహస్తి శివుడి కంటే కూడా బయట ఉన్నాడు రాహు ఆయన పవర్ ఎక్కువ అని అన్నారు అంటే నేనున్నాను మీరు ఎలా డిసైడ్ చేశారు ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో సమం పశ్చిన్ అంటున్నాడు మీరు అలా కాకుండా అక్కడ పవర్ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడి కంటే ఇక్కడ ఎలా డిసైడ్ చేశారు ఎలా ఏంటంటే మీరు ఆదాయం చూసుకోండి దేవాదాయ శాఖ మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆదాయం ఎంత వస్తుంది వెయ్యి కోట్లు వస్తుంది ఈయనకి వస్తుంది శివయ్యకి ఎంత వస్తుంది వంద కోట్లు కూడా టచ్ కాదు రాహుకి ఎంత వస్తుంది నూట కోట్లు వచ్చింది కాబట్టి ఎవరి పవర్ ఎక్కువ దిస్ ఈస్ ది లాజిక్ ఇదంతా కూడా హ్యూజ్ కరప్షన్ ఐ డోంట్ నో నేనేదో దాన్ని ఒకప్పుడు ఆవేదనతో చెప్పినట్టు ఒకప్పుడు హాస్యంతో చెప్పినట్టు ఒకప్పుడు తత్వాన్ని బోధించడం కోసం చెప్పినట్టు నేను అన్ని వేషాలు వేస్తూ ఉంటాను బట్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ కరప్షన్ ఆ బాగా కరప్షన్ ప్రవేశించి ఇలాంటి వ్యవస్థలన్నీ తయారయ్యాయి వీటిని ప్రచారం చేస్తూ వీటిని ప్రచారం చేయనక్కర్లా ప్రచారం తత్వాన్ని ప్రచారం చేయాలి మంచి ధనాన్ని ప్రచారం చేయాలి ఆత్మధర్మాన్ని ప్రచారం చేయాలి తప్ప కాళహస్తి దేవుడు కంటే తనపతి దేవుడు ఇంకా గొప్ప ఎక్కువ ఇక్కడ చేసింది దా అక్కడికి పోయి చేయి దేని ప్రచారం ఎందుకు అనవసరం కదా పోయి ప్రచారం సరే అనుకోప్షన్ సాడ్ సెద అని కాబట్టి శ్రమం ఈశ్వరుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిలో ఎలా ఉన్నాడో మన యోగ బాలాజీ వెంకటేశ్వర స్వామిలో కూడా అలాగే ఉన్నాడు అంతా ఉన్నాడు అక్కడ పూర్ణంగా ఉన్నాడు ఇక్కడ పూర్ణంగా ఉన్నాడు అంటే మీరు నన్ను అడగద్దు ఇలాంటి ప్రశ్నలు అడిగితే మరి నేను చెప్పే సమాధానానికి మీరు తట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఇంకా ఆ తిరుపతి వెళ్ళడం ఇక్కడ యోగ బాలాజీని చూస్తే సరిపడుతుంది కదా అనే ప్రశ్న మీరు నన్ను అడగద్దు సపోజ్ మీరు అడిగారనుకోండి నేనేమంటానని తెలిసినా ఎస్ అంటాను దెన్ యూ విల్ బీన్ ట్రబుల్ మీ తిరుపతి ప్రయాణం టికెట్లు కొనుక్కు సిద్ధంగా పెట్టుకున్నారు అవి క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది I am not థింక్ దట్ ఐఎమ్ ఎగ్నెస్ట్ తిరుపతి ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ తిరుపతి తిరుపతి గివిన ఎగ్జాంపుల్ తిరుపతి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ఎలా ఉన్నాడో సరిగ్గా మన యోగ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ నో డిఫరెన్స్ వాట్స్ అలా మీరు దర్శించగలరా అవి యూ రెడీ ఫర్ ఇట్ సో అలా దర్శించుట నిజానికి శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఈ దేవాలయం ఆ దేవాలయం అన్నీ సమానం అని చెప్పడం ముందు అభిప్రాయం కానే కాదు నేను అల్లా దాన్ని అన్వయించి చెప్పా ఆయన ఏమంటున్నాడంటే తల్లిలో తండ్రిలో పశువులో పక్షులు క్రిమిలో కీటకంలో సూర్యుల్లో చంద్రుల్లో పర్వతంలో నదిలో ఒకే ఈశ్వరుణ్ణి నీవు సమానంగా దర్శించాలి అని ఆయన అంటున్నాడు ఆయన అంటున్న మాటది కనుక గంగానదిలో గోదావరిలో కావేరీలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు సమానంగా ఉన్నాడు పూర్ణంగా ఉన్నాడు సర్వకాలములు ఎందు ఉన్నాడు అని మీరు దర్శించాలి సర్వత్ర సమం పశ్యని అలా దర్శించినట్లయితే మీకు మీరు మేలు చేసుకున్నవారు అవుతారు ఏమిటి మేలు మేలేమిటి చూడండి సత్యమును తెలియటయే మేలు ఇంకంతకంటే వేరే మేలే ఉంది సత్యాన్ని తెలుసుకుంటే మాకేమన్నా ఆదాయం పెరుగుతుందా పెరగదు మీ ఆదాయం పెరగదు మరి మాకు సత్యాన్ని తెలుసుకుంటే లాభం ఏముంది ఏ లాభం ఉండదు ఏ లాభం ఉండదు అయితే మాకు సత్యం ఎందుకు మీ ఇష్టం మీ సత్యం మీద ప్రేమ ఉన్నట్లయితే ప్లీజ్ కాదు సత్యం కొరకు సత్యము ప్లీజ్ కాదు లాభం లేకపోతే మాకు సత్యం అనవసరం మీరు యుటు సంసార యూఆర్ ఏ సంసారీ యు ఆర్ నాట్ ఏ స్పిరిచువల్ పర్సన్ యు ఆర్ ఏ సంసారీ అండ్ లెట్ ఫార్ స్టేయింగ్ సంసారూర్వానికి ఓ భక్తుడు ఈ ఈశ్వరుడు నుంచి తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమైనా భక్తానికి ఏం కావాలి కోరుకున్నాడు మామూలుగా మన కథల్లో ఏమవుతుంది నాకు ఇది ఇయ్యే అది నాకు సత్యము జ్ఞానం కావాలి అన్నాడు అంటే ఈశ్వరుడు అన్నాడు వీడు ఎవడో విద్దూరమైన కోరిక కోరాడు సరే మంచిది నీకు సత్యము జ్ఞానం ఇస్తాను కానీ సత్యము యొక్క జ్ఞానము కలుగగానే ఆ జ్ఞానము ఎంత గొప్ప అంటే నీకున్న పుణ్యం అంతా కూడా ఖర్చు నీకు ఇంకా పుణ్యము సున్నా నిగులుతుంది ఎందుకంటే సత్య జ్ఞానము అంత విలువైనది కానీ పాపం అలా నిధులు ఉంటుంది నువ్వు వెంటనే నరకానికి పోతావు సత్యజ్ఞానం కలిగేస్తుంది వెంటనే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు ఎవరు దేవుడు అడిగితే భక్తుడు అన్నాడు నేను సిద్ధమైన నేను నరకానికి పర్వాలేదు నాకు సత్య జ్ఞానం కావాలి అన్నాడు అంటే అప్పుడు భగవంతుడు బేట నువ్వు అసలైనటువంటి తాత్వికడు నువ్వురా సత్యమునందలు నీ ప్రేమకు నేను చాలా సంతోషిస్తున్నాను మీకు సత్యాన్ని నేను అనుగ్రహిస్తున్నాను ఏమిటో తెలిసిన సత్యము ఇది నేను ఒక్కటే జ్ఞాని త్వాత్మయువ నేమకము కనుక సో ఆ విధంగా సత్యదర్శనమునకు మీరు లాభాపేక్ష పెట్టుకున్నట్లయితే మీరు సత్యదర్శనానికి అర్హులే కాదు అది అక్కడ లాభంతో సంబంధం లేకుండా సత్యము కొరకు సత్యము మీరు కోరినట్లయితే అలాగంటి ప్రేమ మీకు సత్యముపై ఉన్నట్లయితే ఆ సత్యము మీ స్వంతమవుతుంది కాబట్టి ఏమిటి ఆ సత్యం ఏమిటి అంటే సర్వత్ర సమ సమవస్థితం ఈశ్వరం సర్వత్రా కూడా సమానంగా నిలిచి ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుట ఇది కూడా కష్టమేమీ కాదు మీరు చెప్పండి పది తులాల నెక్లెస్లో బంగారము నిండా ఉన్నదా అరతులం ముక్కు పొడకలో బంగారము నిండా ఉన్నదా మీరు చెప్పండి రెండింటి ముందు నిండా ఉన్నది పది తుల ఇంకోటి పది తులాల నెక్లెస్లో బంగారం అందంగా ఉన్నదా అరతులం ముక్కు పొడకలో బంగారం అందంగా ఉన్నదా రెండింటి ఎందు అందంగా ఉన్నాడు రెండింటి ఎందు పూర్ణంగా ఉన్నాడు ఈశ్వరుడు పక్షిలో అందంగా ఉన్నాడా ఏనుగులో అందంగా ఉన్నాడు రెండింటిలో కూడా నిండా ఉన్నాడు సమానంగా నిండా సమానమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఏనుగు నడిచి వెళ్తున్నాడు ఒక దివ్యమైన ఈశ్వరుని యొక్క విభూతి ఒక పిసరంతి ఈ చీమ నల్లచీమ నల్లచీమంటారు ఎర్రీమలు కొడతాయి సమస్య నల్ల చీమ మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయడం దాని పని అది చేసుకుంటుంది చూడడం కూడా తేలి ఎర్రచేమ కనపడదు సరౌండింగ్స్లో కలిసిపోతుంది నల్లచీమ అయితే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అది దాని ప్రాణానికి ఒక చిన్న పంచదార పలుకుని ఒక దాన్ని మెట్టిని పెట్టుకుని అది అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది దాన్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే మనం హమాలీ ఉంటాడు చూడండి యాభై కేజీల బియ్యం పొస్తా ఇలా వెనకాల వేసుకుని ఇలా ఇలా వెళ్తూ హమాలి వాడే గుర్తుకొస్తాడు నాకు ఆ క్షేమ ఆ కూడా అంతకంటే కూడా కఠినమైన పనిని అది చేస్తూ ఎందుకంటే హమాలి బాడీ వెయిట్ ఎయిటీ కేజీ ఉంటే అతను ఫిఫ్టీ కేజీ మోస్తూ ఉంటాడు బాడీ వెయిట్ కంటే తక్కువ బరువు మోస్తాడు చీమ యొక్క బాడీ వెయిట్ పాయింట్ వన్ గ్రామ్ ఉంటే అది పాయింట్ టూ గ్రామ్ ప్రశ్నలను మోస్తూ ఉంటుంది డబుల్ ది బాడీ వెయిట్ అది మోస్తూ ఉంటుంది ఆ చీమలో మీకు దేవుడు కనపడతాడని అంటే ఆ ఏనుగులో దేవుడు ఎలా ఉన్నాడో ఈ చీమ ఎందుకు కూడా దేవుడు ఆ ప్రాణశక్తి రూపంగా చైతన్య రూపంగా సమానంగా ఉన్నాడు మీరు అలా దర్శించాలి ఈశ్వరుని అంటే నామరూపములకు అతీతంగా నామరూపాల్లోనే నామరూపములకు అతీతముగా ఈశ్వరుణ్ణి దర్శించాలి నామరూపాల్లోనే దర్శించాలి కానీ నామరూపములకు అతీతంగా దర్శించాలి బంగారాన్ని ఆభరణాల్లోనే చూడాలి కానీ ఆభరణములకు అతీతంగా బంగారాన్ని చూడాల్సి ఉంటుంది అలా ఎవరు చూస్తారో వాళ్ళు తమకు తాము మేలు చేసుకున్నవారు ఈ మేలు ఎటువంటి మేలు అంటే ఇది అంటే వీళ్ళ ఒళ్ళో ఏదో పెద్ద మూటొచ్చి పడుతుంది ఆ రకమైన మేలు కాదు మేలేమిటంటే తమకు తాము హాని చేసుకోకుండా ఉంటాడు